సంకీర్తన రెండు వందల భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేయను పాయదీసి కుక్క బద్దలు వెట్టి బిగిసి చాయకెంత గట్టినాను చక్కను కాయకు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పొకలే కాక బుద్ధి వినీనా ముంచుముంచి నీటిలోనా మూల నానబెట్టుకొన్నా మించిన గొడ్డలి పంచమహాపాతకాల పారిబడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా పూరిమితో తేలుదెచ్చి కోకలోనబెట్టుకొన్నా సారెసారెట్టుగా కచ్చ నుండినారులేని మహిమల వేంకట విభుని కృప ఖోరమైన ఆశ మెలుకోర సుఖిన